కాబట్టి ఏమిటి ఏది మిథ్యయో ఏది యథార్థంగా లేదో ఉన్నట్టుగా కనబడుతోందో దాని చేత బంధింపబడి దాంట్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటూ ఉంటాం మనం సంసారంలో ఎందుకని ఆ ఇన్నర్యాలిటీని మనం డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాం ఆ ఇన్నర్ రియాలిటీని కనెక్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బస్ యూ హ్యావ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఈ అవుటర్ అపియరెన్సెస్ గురించి చేసేది ఉండదు అది ఎలా ఉంటే అలాగే సినిమాకి వెళ్ళారనుకోండి వాట్ ఆర్ యుంగ్ టు డూఏ బోర్ వాట్ ఎవర్ ఈస్ దూ వాచ్ ఇట్ బాగుందంటే బాగుందంటారు బాగులేదంటే బాగులేదంటారు దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏదీ పూర్తిగా బాగుండదు ఏదీ పూర్తిగా గడిపోదు కొంతలాగా అలాగా ఉంటుంది కాబట్టి ఆ మాయ నుంచి బయటపడాలి దైవీహ్యేష గుణమయ మమ మాయ అయితే దురతయ దాన్ని అతిక్రమించుట అంటే దాటివేయుట అంటే దాని నుంచి బయటపడుట సంభవమా కాదా ఆయన అనత్యయ అని చెప్పట్లేదు దురత్యయ అని చెప్తున్నాడు సంభవమే మాయ నుంచి బయటపడడం సంభవమే కానీ కొంత కష్టం అయితే ఉంది ఎందుకంటే అదే సత్యం అని బతుకుతూ ఉంటాడు జన్మంతో అలాగే జీవిస్తూ ఉంటాడు ఇది సంస్కారం కూడా తెచ్చుకొస్తాడు ఈ కారణంగా అది సత్యం అనిపిస్తుంది వాస్తవంలో దాని నుంచి బయటపడచ్చు ఎలాగ బయటపడ్డాము మామేవయ్యే ప్రపంచంతో మాయా మేతాం తరంతితే ఆ మొత్తం శ్లోకం శంకరులు ఊరికే కోర్చేశారు సో ఇప్పుడు చూడండి ఒకడు ఉన్నాడు అర్థకామములలో చిక్కుకుని ఉంటాడు ఈ పురుషార్థ చూసినట్లయితే పురుషార్థాలు ఎలా వీడు పరిచ్ఛన్నమైన దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు నేను పరిచ్ఛన్న వ్యక్తిని దేహ తదాత్మ్యాన్ని చెంది ఉంటాడు సో దేహానికి ఏది అనుకూలమో అది నాకు ప్రియము దేహానికి ప్రతికూలమైనది అప్రియము అని ప్రియా అప్రియా ఇష్ట అనిష్ట అనే ద్వంద్వలో వీడు చిక్కుకుని ఉంటాడు వీడికి ఇష్టమైనది కావాలి నేను పొందాలి అనిష్టాన్ని దూరంగా పెట్టగలగాలి అని కామన నిర్మాణం అవుతుంది కామన కూడా రెండు అంశాలు ఉంటాయి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అనే ద్విధమైన కామన కొడుతుంది ఈ కామనకి మూలమేమిటి నేను దేహమే దేహ పరిచ్ఛిన్నమైన వ్యక్తిని దేహమే నేను అనేటువంటి తాదాత్మ్యము కామనకి మూలం ఆ తాదాత్మ్యం లేకపోతే ఏ కామన ఉండదు సో ఆ తాదాత్మ్యాన్ని బట్టి కామన ఇష్ట ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అనే కామన నిర్మాణం అవుతుంది అయితే ఇష్టప్రాప్తి చేయాలన్నా అనిష్ట పరిహారం చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి మీకు మంచి ఖరీదైనటువంటి టీవీ కావాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి రూమ్లో వేడిగా ఉండే ఆ వేడి తగ్గించడానికి ఏదైనా కూలర్ కావాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి ఉష్ణ పరిహారానికి డబ్బు ఖర్చు పెట్టాలి బొమ్మలు రావడానికి ఖర్చు డబ్బు ఖర్చు పెట్టాలి కావాలన్న దానికి ఖర్చు పెట్టాలి ఈ వేడి పోతే అవతలికి బాగుండును అని అనుకుంటే దానికి కూడా డబ్బు ఖర్చు పెట్టాలి ఈ చిత్రం ఎంత చూసారా అయితే అలాగే కడుపు బ్రేక్ఫాస్ట్ కావాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి ఈ శరీరాన్ని ఉన్న మురికి పోవాలి అంటే సబ్బు కొనుక్కు తెచ్చుకుంటారు సబ్బుతో స్నానం చేస్తారు సబ్బుతో స్నానం చేస్తే కడుపు నిండా కాలు నిండా ఎందుకు చేయడం ఈ సబ్బు ఎందుకు సబ్బు వల్ల ఏమిటి ఉపయోగం మీకు ఈ నయా లాభం లేదు అని మానేస్తారా మాను అక్కడ అనిష్ట పరిహారం ఆ మురికి అలా ఉంటే మీకు చాలా దుఃఖంగా ఉంటుంది సబ్బుతోటి పెడితే ఆ మురికి పోతుంది సబ్బు కూడా మురికాయ మీరు గమనించారో లేదో సబ్బు కూడా మురికే ఆ మురికి ఈ ము మురికి పట్టేస్తాం పట్టించి రెండు మురికిల్ని కలిపి వాష్ చేసేస్తాం అలా కాకుండా ఆ మురికి పట్టించేసి ఈ మురికి ఆ మురికి పోయిన తర్వాత మళ్ళీ కొత్త సబ్బు పట్టించుకునే అది మళ్ళీ బయటకు వస్తారా అలా చేయరు ఎందుకంటే సబ్బు కూడా మురికే సబ్బు కొంచెం ఇలా మిగిలిపోయింది అనుకోండి అలా స్నానం చేసుకున్నావు సబ్బు మిగిలిపోయింది పోయి మళ్ళీ కడుక్కురా అంటారా ఎందుకంటే అది కూడా మురికే కాబట్టి అనిష్ట పరిహారానికి డబ్బు ఖర్చు ఇష్ట ప్రాప్తికి డబ్బు ఖర్చు దానికోసం అర్థము అర్థకామములు అనే పురుషార్థాలు రెండొచ్చారు అయితే కామన చేసేప్పుడు మీరు ఒక్కరే కాదు కదా కామనలు గలవారు సమాజంలో అనేక ఉన్నారు వాళ్ళందరికీ కామనలు ఉంటాయి సం డబ్బు సంపాదించేది మీరు ఒక్కరే కాదు కదా సమాజంలో అందరూ డబ్బు సంపాదించారు ఇప్పుడు రోడ్డు మీద మీరు ఒక్కరే వెళ్ళేవారు ఉంటే ఏ రూల్స్ ఒక్కర్లేదు రోడ్డు మీద మీరు ఒక్కరే కాదు వెళ్ళేది మీలాగా రోడ్డు మీద అదే రోడ్డు మీద ప్రయాణం చేసి వాళ్ళు ఇంకో వెయ్యి మంది ఉంటుంది కాబట్టి ఇటు వెళ్ళి వారు లెఫ్ట్ వెళ్ళండి అటు వెళ్ళి వారు రైట్ రండి రెడ్ లైట్స్ ఇవి రూల్స్ రెగ్యులేషన్స్ కావాల్సి వస్తాయి అలాగే సమాజ జీవనంలో కామన్లు ఉన్నవాళ్ళు మనం ఒక్కళ్ళమే కాదు దేశమంతా కామనల్ ఉన్నవాళ్ళే అలాగే సంపాదించుకునే వాళ్ళు కూడా అందరూ సంపాదించే దాంతోటి యూ నీడ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ధర్మము అని కదా ఇది ధర్మార్థ కామములనే పురుషార్థాలు మూడు ఈ పురుషార్థాలలో ఉన్నంత కాలము అవే సత్యం అని అనుకుంటున్నంత కాలము వీడు ఆ మాయని క్రాస్ చెయ్యలేడు అది సరిపడిందండి అందుగురించే దురత్యయా అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే త్రిగుణాత్మకా ఎందుకు వచ్చిందంటే నాకు సుఖం కావాలి సుఖం రెండు రకాలుగా వస్తుంది ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము రెండు రకముల సుఖము కావాలి అని వీడన్ను అనుకుంటున్నంత కాలము వీడు సత్వగుణము యొక్క బంధంలో ఉంటాడు సత్వం సుఖే సంజయతి పద్నాలుగో అధ్యాయం గీత ఏమంటే నాకు సుఖం కావాలని వీడు అనుకుని వీడేదో క్రియలు ఆ క్రియలు చేసినప్పుడు అల్హ సుఖం వచ్చేది దుఃఖం కూడా వస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్ దుఃఖం వస్తుంది ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్న సమయంలో వీడు రజోగుణము యొక్క బంధంలో ఉంటాడు ఏమండి తర్వాత ఈ వ్యామోహంలో మత్తుగా పడి ఉంటాయి ఇటు దుఃఖము లేదు సుఖమూ లేదు ఈ మత్తు రెండు రకాలు బాగా అలసట కారణంగా నిద్రపోతే అదో రకం మత్తు లేకపోతే నిషాద్రవ్యం చేత నిషాద్రవ్యం అంటే మీరు ఓవర్ హీటింగ్ కూడా నిషాయే అవుతుంది ఇప్పుడు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ బాగా తినేసారనుకోండి వెంటనే నిద్ర వచ్చేస్తుంది అది కూడా తమో గుణమే ఓవర్ ఈటింగ్ కూడా లేకపోతే ఒక పర్టికులర్ నిషా ద్రవ్యాన్ని మీరు సేవించారనుకోండి అది కూడా మత్తే కాబట్టి నిద్ర కానీ నిషా వల్ల వచ్చినటువంటి మత్తు కానీ అది తమో గుణం ఈ మూడింటితోటి వీడు బంధింపబడి ఉంటాడు ఏమండి ఇంకో రకంగా చూడండి నేను భోక్తను అని భోక్తృత్వ అధ్యారూపం దాన్ని ఎత్తి మీద వేసుకున్నప్పుడు వీడు సత్వగుణ ప్రధానుడుగా ఉంటాడు భోక్త అయినవాడు కర్త అయి తీరాలి కర్మ చేయకుండా భోక్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది నేను భోక్తను గనుక కర్తను అంటే భోక్తను నాకు ఈ భోగం కావాలి ఈ భోగం కావాలంటే ఈ డబ్బు కావాలి ఈ డబ్బు కోసం ఈ క్రియను ఆచరించాలి అని కర్త అయిపోతాడు ఏ కర్తృత్వ అధ్యారూపం దాన్ని ఎత్తిమీద వేసుకున్నప్పుడు వీడు రజోగుణం యొక్క బంధంలో ఉంటాడు ఎలా అంటే నేను దేహము అని పరిచ్ఛిన్నమైన దేహంతో తాదాప్యాన్ని కొన్ని ఉన్నప్పుడు తమో గుణము యొక్క బంధంలో ఉంటాడు సో ఈ విధంగా ధర్మార్థకామములనే త్రివర్గంలో బంధింపబడతాడు కర్తృత్వ భోక్తృత్వములు దేహాధ్యాస సో ఈ విధంగా అన్ని అంశాలలోనూ మూడు గుణముల యొక్క బంధంలో మీరు ఉంటాడు ఈ మూడు గుణముల యొక్క బంధము త్రిగుణాత్మిక మాయ యొక్క బంధము దురత్యయ దీన్ని అతిక్రమించుట అత్యయ అంటే అతిక్రమించుట అతి అయ అతి పైకి అయా వెళ్ళిపోవడం అంటే యు క్రాస్ ఇట్ యూ ట్రాన్సెండిట్ అని అర్థం అత్యయ అత్యయ అంటే ట్రాన్సెండింగ్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ సో దానిని ఈ మాయని అత్యయము చేయుట కష్టము కానీ సంభవమే ఎలాగే సంభవము మామేవయే ప్రపద్యంతే మాయాతాం తరంతు ఇప్పుడు చూడండి మీరు ఇష్టప్రాప్తి కోసం అనిష్ట పరిహారం కోసం జగత్తుని శరణు వేడితే మీరు బంధింపబడతారు అలా కాకుండా జగత్తుయందు వైరాగ్యాన్ని కలిగి ఈశ్వరుని శరణాగతి చేసి నేను భక్తి శాస్త్ర దృష్టిగా చెప్తున్నాను ఈశ్వరుణ్ణి మామేవా అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు కదా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా ఏ ప్రపంచే ఈశ్వరుణ్ణి శరణు వేడి ఈశ్వరుణ్ణి శరణాగతి చేయడం అంటే ఎవరు తెలుసునండి చాలాసార్లు చెప్పాను నేను నా యొక్క సుఖదుఖముల ప్రవాహాన్ని ఈశ్వరుడు నిర్ధారిస్తాడు నేను నిర్ధారించుకునేది ఏమీ లేదు నేను నిర్ధారించుకుంటున్నానని నా భ్రమ తప్పిస్తే దాంట్లో ఏమీ సత్యం లేదు ఈశ్వరుడు నా యొక్క సుఖదుఖముల ప్రవాహాన్ని నిర్ధారిస్తాడు ఆయన సుఖమిచ్చినా ప్రసాదమే దుఃఖం ఇచ్చినా ప్రసాదమే అని ప్రసాద బుద్ధితో స్వీకరించి సమత్వాన్ని సుఖదుఖముల ఎందు సమత్వాన్ని కలిగి ఉండటం ఇది శరణాగతి భక్తితో ఆ పని చేస్తాడు అలా ఎవడు చేస్తాడో వాడు ధర్మార్థకామములనే త్రివర్గం నుంచి బయటపెడిపోతాడు ఎందుకంటే అసలు ఈ త్రివర్గము అనేది నుంచి బయలుదేరింది కామన నుంచి బయలుదేరింది కామనా అర్థము ధర్మము ఎప్పుడైతే వీడు సమత్వంలోకి వెళ్ళిపోతాడో ధర్మార్థకామములనే త్రివర్గం నుంచి బయటపెట్టిపోతాడు కాబట్టి ఆ విధంగా మామేవయ్యే ప్రపంచంతో నన్ను ఎవరైతే శరణాగి చేస్తారో మాయా మేతాం తరంటితే వాళ్ళు ఈ మాయను తప్పకుండా దాటివేస్తారు నిజాతనే శ్రీరామకృష్ణుల వారు ఏమని చెప్పేవారంటే ఈ చేపలు పట్టి ఆయనకంతా చేపలు పట్టడం దృష్టాంతం ఎందుకంటే బెంగాలు ఆ హుగ్వి నది అది ఆస వాతావరణం ఈ చేపలు ఏం చేస్తాడంటే గంగ నదిలోకి దిగుతాడు మోకాళ్ళ దాకా దిగుతాడు వీడి కాళ్ళ చుట్టూ చేపలుంటాయి జలమంతా చేపలుంటాయి ఈ వల ఇలా వేస్తారు వీడి కాళ్ళ చుట్టూ ఉన్న చేపలు వలలో చిక్కుకో వీడి కాళ్ళకి దూరంగా నదంతా వ్యాపించి ఉన్న చేపలు వలలో చిక్కుకుంటాయి అలాగే పరమేశ్వరుడి పాదాల దగ్గర ఎవరైతే శరణాగతి చేస్తాడో వాడు మాయా అనే వలలో చిక్కుకోడు ఈ ధర్మార్థ కామంలోనే త్రివర్గము ఈ వలలో ఈ మాయా యొక్క వలలో చిక్కుకోడు ఎవడైతే పరమేశ్వరుడి పాదాలని విస్మరించి భోగాలు సంసార భోగాలనే దాంట్లో ఆ సంసార సముద్రంలో విహరిస్తూ ఉంటాడో వాడు ఈ వలలో చిక్కుకుంటాడు అని చెప్పి వారు ఆయన కాబట్టి అలా భక్తి శాస్త్రం దృష్ట్యా కూడా మామే వయే ప్రపంచే మాయామెతాం తరంతితే ఇక మామంటే మళ్ళీ శాస్త్రదృష్ట్యాతో ఉపదేశ గీతలో ఎక్కడ అస్మశబ్ద ప్రయోగం వచ్చినా ఆత్మదేవుడు అర్థం కాబట్టి ఎవడైతే ఆత్మదేవుణ్ణి శరణు వేడుతాడు ఆత్మదేవుని శరణు వేటటువంటి ఏమిటి సత్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు మనస్సు చేత కల్పించబడినటువంటి ద్రష్ృ దృశ్య విభాగము మనస్సు చేత కల్పించబడినటువంటి నేను అనే దేహాభిమానము దానిని అనుసరించి వచ్చేటువంటి కర్తృత్వ భోక్తృత్వాభిమానములు తర్వాత ఇంకా ఇతరములైన అనేక అభిమానములు దేహాభిమానాన్ని కులం ప్రాంతం వర్గం తత్వం ఇది అది అనేక అభిమానాలు దాంతోపాటుగా వీడు ఎరువు తెచ్చుకుంటాడు వీటిని అన్నిటినీ పరిత్యాగం చేసి శుద్ధ స్పేస్ లైక్ అవేర్నెస్ స్పేస్ అన్డిఫరెన్షియేటెడ్ స్పేస్ లైక్ అవేర్నెస్ చిన్మయోహం నేను చిన్మయుడను అని ఎవడైతే తెలుసుకుంటాడో వారు ఈ ఐడెంటిఫికేషన్స్ అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతాడు దేంతో ఐడెంటిఫై అవ్వడం భోక్ భోక్తృత్వం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనసు జ్ఞానేంద్రియాలతోటి తాదాత్మ్యం చెందితే భోక్త అవుతాడు కర్మేంద్రియములు మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందితే కర్త అవుతాడు దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి అవుతాడు ఈ ఈ మూడు రకముల తాదాత్మ్యాన్ని అతీతంగా వీడు నిలిచి ఉంటాడు మూడింటికి అతీతంగా నిలిచి ఉంటాడు అంటే మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఐ హాట్ మై మైండ్ I never identify, I refuse to identify with my mind. I refuse to identify with the body. I am not a karta, I am not a bhokta. I have to understand that people are in a disidentification process. If you have a body, you have a body, you have a body, etc., etc. If you have a body, what is the atmosphere and the inner reality in Japan? ఇన్నర్ రియాలిటీ దానిని సాక్షాత్కరించుకుంటాడు దాన్ని ఎప్పుడైతే సాక్షాత్కరించుకున్నాడో ఎలా అయితే సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నవాడు ఆ లోకల్ రియాలిటీతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి సినిమా వీడిని బంధించదో హీ చేయబల్తో ఎంజాయిట్ ఆల్ కైండ్స్ ఆఫ్ రసాలను ఎంజాయ్ చేయగలుగుతాడు అదే రకంగా ఆ ఇన్నర్ సైలెన్స్తో ఎవడైతే కనెక్ట్ అయ్యి లేకపోతే ఇన్నర్ బీయింగ్ దాంతో కనెక్ట్ అవ్వాలి ఇన్నర్ బీయింగ్ తోటి ఎవడైతే కనెక్ట్ అవుతాడో వాడు ఈ మాయన వ్యక్తి మంచి సో మామే వయ ప్రపంచంతే అంటే అర్థం ఏంటి మీరు శరణ పొందాల్సిందేమిటి దేన్ని దేహాన్ని కాదు శరణ పొందడం మనస్సుని కాదు శరణ పొందడం దేహానికి మనస్సుకి మూలంలో ద బీయింగ్ ఉన్నది ద సత్ సచిత్ చిన్మయోహం ఆ అవేర్ఫుల్ బీయింగ్ దానిని శరణు పొందుతా శరణు పొందుతా అంటే జస్ట్ అబైడ్ ఇమేజ్ అబైడెన్స్ శరణం గృహరక్షిత్రో అమరణి అంటుంది శరణం అంటే ఇల్లు మై రియల్ హోమ్ ఈజ్ దట్ ఇన్నర్ బీయింగ్ దట్ ఈజ్ మై రియల్ హోమ్ నాట్ దిస్ చేంజ్ ఫుల్ నాట్ ది డెకడెంట్ బాడీ దట్ ఇన్నర్ బీయింగ్ ఈజ్ మై ట్రూ హోమ్ అని దాని ఎందు దాన్నే ఆత్మనిష్ట అంటారు ఎలా అయితే మీరు కుర్చీనిష్ట ఉన్నంతవరకు సినిమా మిమ్మల్ని బంధించదు అలాగే కుర్చీలో కూర్చుని ఉంటారు దృఢంగా కూర్చుని ఉంటారు ఆ సినిమా మిమ్మల్ని బంధించదు ఎన్ని రసాలున్నా బంధించదు అలాగే ఆత్మనిష్ట ఉన్నంత వరకు ఈ సంసారం మిమ్మల్ని భయ భయపెట్టదు నేను చిన్నప్పుడు కుహరా సినిమా అనిపించాను నా దృష్టాంతాలు అన్నీ అలాగే ఉంటాయి మీరు కొంతమందికైనా తెలుసుంటాయి కొహరాని ఒక సినిమా చూసి ఆ సినిమా చూస్తే వాడు మ్యూజిక్ గట్టిగా కొడతాడు భయం వేసి ఇట్లా ఆ సీట్స్ భయం వేస్తాడు అలా భయం వేసినప్పుడు తక్కువ ఈ సీటు పట్టుకునేవాళ్ళం ఎందుకు ఆ సీటు పట్టుకోవడం ఎందుకు అంటే అంటే ఇన్స్టెంట్గా అలాగా ఇన్వాలంటరీగా సీటు కొట్టుకోవడం ఎందుకు సీటు పట్టుకోవడం ఎందుకంటే సీటు పట్టుకోగానే మీకు లోకల్ రియాలిటీ బాగా దృఢంగా ఎప్పుడైతే లోకల్ రియాలిటీ అనుభవానికి వచ్చిందో ఆ భయము అంత భయం అనిపించదు పైగా బాగా చూపించేటరా అని ఎంజాయ్ కూడా చేస్తా అలాగే ఆత్మనిష్ట ఆత్మస్వరూపమునందు నిష్ఠను కలిగి ఉంటుట దాన్ని ఆ ఇన్నర్ మీరు పట్టుకుంటే ఈ సంసార భయము అది పోతుంది అది మీకు సినిమాలో భయాన్ని ఎంజాయ్ చేసినట్టుగా దీన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఆ విధంగా మాయామెతాం తరంతితే వాళ్ళే మాయను తరించేస్తారు సో ఈ విధంగా ఈ మాయను తరించవలను చాలా అని చెప్పాను తర్వాత శ్లోకం ప్రాణ ఇది ప్రాణవిధ పాని చద్విధ గుణితి గుణవిధ తత్వానీటి చద్విధ మనం ఇంతవరకు ఒక టాపిక్ ఫినిష్ చేసాం ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్లో ప్రవేశిస్తున్నాం ఇంతవరకు టాపిక్ ఏమిటంటే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను మీకు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త చేతన ద స్పేస్ లైక్ వేక్ వేకింగ్ అవేర్నెస్ ది స్పేస్ లైక్ వేకింగ్ అవేర్నెస్ అది జాగ్రత్త చేతన స్పేస్ లైక్ అవేర్నెస్ అవేర్ ఆర్ నోయింగ్నెస్ నేను ఒకే నాలుగు సార్లు చెప్తున్నాను మీరు యూ హ్యావ్ టు గెట్ ఇట్ సో దీంట్లో రిపిటేషన్ ఈజ్ వెరీ క్రూషియల్ సో ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ దటీ జాగ్రత్త చేతన ఇప్పుడు కూడా ఎవరి టైం మనం స్పేస్ గురించి మాట్లాడుతాం ఎందుకంటే ఇందాక మీకు చెప్పిన దృష్టాంతంలో ఆ నామరూప బుద్ధి మనకేమనిపిస్తుంది ఈ జగత్ అంటే ఏమిటి అంటే గెలాక్సీలు స్టార్స్ ప్లానెట్స్ ఎర్త్ ఎర్త్ మీద పశువులు పక్షులు ఈ చెళ్ళు వాల్కేళ్ళు నదులు సముద్రాలు పర్వతాలు అని మీరు వర్ణిస్తారు మీరు ఎంతసేపు నామరూపాలను వర్ణిస్తున్నారు తప్పిస్తే ఈ నామరూపాల చుట్టూ ఈ నామరూపాలను అంతని కవర్ చేసేసి అంతా వ్యాపించి ఉన్నటువంటి స్పేస్ ఒకటి ఉంది ఇప్పుడు ఈ నామరూపాలన్నీ దే ఆర్ ఎ ప్రెజెన్స్ కదా ప్రెసెన్స్ అవునా కదా ఇట్ కాల్డ్ ప్రెసెన్స్ ఒక ప్రెసెన్స్ ఆ ప్రెసెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము నరేంద్రపురం గ్రామం వెళుతూ ఉండేవాళ్ళం మా నాయనగారు ఇంకా విద్వాంసులు ఉండేవాళ్ళం వీళ్ళు ఈ పండితులు మహావిద్వాంసులు వాళ్ళు ఎలా ఉండేవారు చాలా సింపుల్గా ఉండేవారు ఓ పాత పంచి ఒకటి కట్టుకునే ఆ పంచకి ప్రతిరోజు అలాగే నీళ్లలో తడిపి ఆరేసి తడిపి ఆరేసి అది ఒక జేగురు రంగు వచ్చేసి దాని తెల్లదనం పోయి ఒక రకమైన బ్రౌనిష్ కలర్ వచ్చేసి ఉంటుంది ఆ పంచి ఒకటి కట్టుకుని భుజం మీద ఒక అండువా ఒకటి వేసుకుని ఓ ఓ గంతలో అంటే ఒక లేన్లో ఒక నేరో లేన్లో or the chimy arumailu putsumi undi varu that is what they are what it is a presence etuvandi presence meeku shastrapanlo gaanu vedantramlo gaanu vyakaranamlo gaanu ye sandeham vachina anni sandehalni pata panchalu chesechukostha akkade velthe aa sandehalondini nenu ishtiginda rastunna vela gaane kaayitham edurukunnna pettukune thanno kaayitham pettukune inka adigestu unthe prashna untaru note chesechukuntanu its a marvelous presence అంతేకాదు ఆ ప్రజెన్స్ ఇంకో రకంగా ఉండేది ఆధునికత ఇక్కడ ఈ ఈ ఈ సందులోకి ఎలా ప్రవేశిస్తుందో నేను చూస్తాను కదా అన్నట్టుగా ఇట్ ఈజ్ యాజిఫ్ టు ప్రివెంట్ ది ఎంట్రీ ఆఫ్ ది మోడర్నిటీ అన్నట్టుగా ఉండేది ఆ ప్రజెన్స్ ఆ మనిషి అక్కడ కూర్చున్నంతకాలం ఆ ఇంట్లోది మోడర్నిటీ అనేది ప్రవేశించడానికి వీలు లేదు అన్నట్టుగా ఉండేది ఇట్స్ ప్రెసెన్స్ అంత వెరీ పిక్యూడియర్ ప్రెసెన్స్ మీరు ఆ ప్రెసెన్స్ అనేది పట్టుకుంటారని నేను ఇంత కథ కింద చెప్పాను అదే రకంగా సూర్యుడు ఉన్నాడు ఇట్స్ ఎ ప్రెజెన్స్ మీరు నామరూపాల గురించి పట్టించుకోకండి ఆ ప్రెసెన్స్ అనే ఆస్పెక్ట్ని పట్టించుతాం చంద్రుడు మీరు రాత్రి చీకట్లోకి వెళ్తారు వెళ్ళగానే చుట్టూ చీకటిగా ఉంటుంది తక్కువ పైకి చూస్తారు పైకి ఎందుకు చూశారు దెర్ ఈజ్ ఎ ప్రెసెన్స్ అబౌవ్ వాట్ ఈజ్ ద ప్రెసెన్స్ ఫుల్ మూడ్ ఆ ప్రెసెన్స్ చూడగానే దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్ ఒక్కసారిగా యు గెట్ కనెక్టెడ్ విత్ ఇట్ ఏదో ఒక బాండ్ ఏర్పడుతుంది సమ్ ప్రజెన్స్ చంద్రుణ్ణి చూసి విచలితుడు కానివాడేవడూ ఉన్నాడు ఎంత కఠోర హృదయుడైనా కూడా చంద్రుణ్ణి చూడగానే ఒక్కసారి షేక్ అవుతాయి బికాజ్ ఇట్స్ సచ్ ఎ ప్రజెన్స్ ఆ ప్రజెన్స్ని ఎలా వర్ణిస్తారండి భాషే ఉంది దానికి భాషకు అతీతమైనటువంటి ప్రజెన్స్ అది సో ఆ ఈ ఈ నామరూపాలు ఏవైతే ఉన్నా అని మీరు అంటున్నారో ఆల్ ఆఫ్ ఎయిట్ వాట్ ఈస్ ఎయిట్ అదంతా ఏమిటండీ అది ఒక ప్రెసెన్స్ అది అయితే దాన్ని మించిన ప్రెసెన్స్ ఒకటి ఉంది దాని తాత కంటే తాత ప్రజెన్స్ అదేమిటంటే ఈ నామరూపాల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి స్పేస్ ఎప్పుడైనా ఆలోచించారా స్పేస్ గురించి ప్రెసెన్స్ మార్వెల్ హెజెంట్ ఈ స్పేస్ గురించి నాకు చాలా డ్రామాటిక్గా ఒకసారి నాకు అనిపించింది నేను ఎప్పుడూ దృష్టాంతాల కోసం చూస్తూ ఉంటానో ఏమో మొత్తానికి అలా అనిపించింది ఈ కొలంబియా అనే స్పేస్ క్రాఫ్ట్ ఒకటి వాపస్ ఒకసారి పగిలిపోయింది వీళ్ళు దాన్ని ఫోటోలు తీసుకు అమెరికాలో వాడు చూపించాడు అది పైన ఆకాశంలో పగిలిపోయింది ఆ పగిలిపోయి ఐదారు మొక్కల కిందకు వస్తున్నాయి అలా వస్తూ ఉంటాయి స్పీడ్ ఎంతో తెలిసిన లెవెన్ థౌజండ్ మైల్స్ పెరిసెకండ్ అవునండి ఆ ముక్కలు వస్తున్నాయి మొక్కలు వస్తూ ఉంటాయి రాత్రి తొమ్మిదింటికి చూశాను ఆ ముక్కలు వస్తున్నాయి తెల్లవారుసా ఉన్నా ఐదు అయిన వెంటనే మళ్ళీ చూశాను ఇంకా వస్తున్నాయి యారు కదూ ఎంత స్పేస్ అండి కన్యూ ఇమేజిన్ లెవెన్ థౌజండ్ మైల్స్ పెర్ సెకండ్ స్పీడ్తో వస్తూ ఉంటే అది అలా వస్తూనే ఉంటాయి దట్ స్పేస్ ఈజ్ ట్రూలీ ఎండ్లెస్ యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్ the వేస్ట్నెస్ ఆఫ్ ది స్పేస్ యూ కెనాట్ ఇమాజిన్ ఐ టెలి ఆ స్పేస్ ఎంత ఉందని మీరు ఇమాజిన్ చేయలేరు ఇప్పుడు వీడు రాకెట్ వెళ్ళినప్పుడు చూపిస్తారు ట్ స్పీడ్ ఎంత ఉంటుంది చాలా స్పీడ్ ఉంటుందండి వాళ్ళు వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూనే ఉంటుంది అది ఆ పైకి వెళ్ళి అక్కడ ఏదో అడ్డొచ్చి వెనక్కి రాదు అది అలా వెళ్తూనే ఉంటుంది ఇటు కనుగో ఆనంద మిలియన్ ఇయర్స్ ఇటు కనుగో స్టిల్ ఉంటుంది స్పేస్ వాటే ప్రెసెంట్ సిటీస్ ఆ స్పేస్ What kind of presence it is? Namarupa lakki, Namarupa le ne presence. Sadharna ga ye presence manam vissa uta. Ye presence ke shivu lho ni perta. That is a Shiva. Danye vishnu hon nar. A presence ke vishnu hon ni perta. Sarva vyapa kaha. That is the presence. Anyway, so, athi shivu lente. ఇప్పుడు చిత్రం ఏంటంటే వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ యు ఆర్ దట్ ప్రజెన్స్ యు ఆర్ దట్ బీయింగ్ యు ఆర్ దట్ శివ తెలిసి వరకు ఇదంతా శివుడే తెలిసిన తర్వాత ఇదంతా నేనే ఆత్మైవేదం సర్వం సర్వోహ్యేష రుద్రహ ఇదంతా శివుడే తెలిసిన వరకు తెలియ తెలియనంతవరకు తెలిసిన తర్వాత ఇదంతా నేనే ఆత్మావా ఇదే శర్మ సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని సో దట్ ఈస్ దిస్ పేస్ లైక్ అవేర్నెస్ దట్ ఈజ్ వాట్ యు ఆర్ అది మీరు ఇప్పుడు మీరు నిద్రలేచారు నిద్రలేచిన వెంటనే ఇంతటి విశాలమైన ప్రపంచము దృ దృష్ ద్రష్టాదృశ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్తో సహా ప్రకాశిస్తోంది ఎక్కడ ప్రకాశిస్తోంది ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో ప్రకాశిస్తుంది కాబట్టి ఈ ఈ ప్రకాశించేది ఏదైతే ఉందో అది అపియరెన్స్ తప్ప అది సత్యం కాదు దేనిలో ప్రకాశిస్తోందో అది మాత్రమే సత్యము కాబట్టి ద్రష్టాదృశ్యము దీని చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి వికల్పాలు ఎన్నైతే ఉన్నాయో వికల్పములు అంటే సూపర్ ఇంపోజిషన్స్ ఉన్నాయో అన్నీ కూడా కల్పన మాత్రమే మిథ్యా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 వాడు నాకంటే భిన్నంగా ఉన్నాడు వాడికంటే భిన్నంగా నేనున్నాను వాడు నాకు అపకారం చేశాడు అని మనస్సులో నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తాను తాదాత్మ్యం చేత ఐడెంటిఫికేషన్ అలా కాకుండా సపోజ్ నేను ఫార్ములా చెప్తాను మీరు దాన్ని అప్లై చేసి చూడండి సో అహం చిన్మయ ముందు అది అర్థం చేసుకోవాలి నేను దేహము అనుకుంటే ఏ ఫార్ములా లేదు అసలు శాస్త్రమే లేదు నేను చిన్మయుడను అహం చిన్మయ నేను ఈ పుస్తకం నాకు ఓ శ్లోకం కనబడితే నీకు చదివి వినిపిద్దామని తీసుకొచ్చాను ఈ యోగ వశిష్ఠమని శ్రీ వాచ యష దేవః కథిత నైష దూరే ఈ దేవుడు దేవుడు అని అంటున్నారే యహ యశహ దేవహిత దేవుడు దేవుడు అంటూ ఉంటారు కథిత దూరే నావతిష్ఠతే ఆయన ఏం దూరంగా లేడు మరి ఎక్కడున్నాడు శరీరే సంస్థితో నిత్యం సర్వకాలాల్లో ఈ శరీరం నుందే ఉన్నాడు ఎలా ఉన్నాడు చిన్మాత్రమితి విశ్వృత ఈ శరీరంలో మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ చిన్మయ ఏదైతే చిదాకాశం ఏదైతే స్పేస్ లైక్ అవేర్నెస్ ఆ ఎరుక స్పేస్ లైక్ దాన్ని స్పేస్ లైక్ అని ఎందుకన్నారు మీ చేత తెలియబడే సర్వము దాని ప్రకాశిస్తోంది కాబట్టి ఎలాగైతే సర్వము ఈ జగత్తంతా స్పేస్లో ప్రకాశిస్తోందో ఆ విధంగా నాచే నాకు అనుభవానికి వచ్చే సర్వము సర్వం అంటే ఏమిటండి అంతను నువ్వు ఫిజిక్స్ ఫిజిక్స్ వాడువైతే మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ వాడు అయితే మొత్తం కెమిస్ట్రీ రాజకీయ నాయకుడు మొత్తం రాజకీయం ధర్మాధర్మాలు పుణ్య పాపాలు సర్వ శత్రు మిత్ర నావాడు పరాయి సుఖం దుఃఖం అన్ని ద్వంద్వాలు సకల జగత్తు గెలాక్సీ సర్వము దాంట్లో ప్రకాశిస్తుంది అది చిన్మయ దట్ చిదాకాశ దట్ ఈస్ గాడ్ and that god is here who is that god who is that god okay. now righte mari dan taruvathu shlokam mari what about uh, shiva chinmatrame va shashibhrut kamitvam kuda undi indlo undu a shiva annare ee chinmaya chinmaya i space like awareness mundu sara adhe shivulo మరి విష్ణువు మాత్రమే మాట ఏమిటండి చిన్మాత్రం గరుడేశ్వర ఆ గరుడ వాహనుడు ఉన్నాడు వాడు కూడా ఆ విష్ణువు కూడా ఈ చిన్మయుడే మరి చిన్మాత్రం తపన చిన్మాత్రమేవ తపన సూర్యదేవుడు ఆయన కూడా చిన్మయుడే చిన్మాత్రం కమలోద్భవ బ్రహ్మదేవుడు కూడా ఆ చిన్మయుడే కాబట్టి ఆ స్పేస్ లేక అవేర్నెస్ సో వీడు ఎవడో నాకు అపకారం చేశాడు ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసునండి నేను బాడీ మైండ్తో ఐడెంటిఫై కాను అపకారం దేనికి చేస్తారండి స్పేస్ లైక్ అవేర్నెస్కి చేస్తారా బాడీ మైండ్కి చేస్తారా ఇప్పుడు చుట్టుపుచ్చు కొడితే గోడను కొడతారా స్పేస్ని కొడతారా గోడనే కొడతారా కాబట్టి ఆ స్పేస్ లైక్ అవేర్నెస్కి ఎవడో ఏమీ అపకారం చేయలేడు కావండి సో నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి వాడు శత్రువు కదా అపకారం చేశాడు శత్రువు వాడి చేసిన అపకారం అపకారాన్ని పొందిన వీడు ఈ అహంకారం ఇవన్నిటినీ ఐ జస్ట్ హోల్డ్ వేర్ డూ యూ హోల్డ్ యూ హోల్డ్ ఇన్ దిస్ స్పేస్ లైక్ అవేర్నెస్ జస్ట్ హోల్డ్ ఇట్ కె జస్ట్ హోల్డ్ ఇట్ దెన్ వాట్ హ్యాపన్స్ నథింగ్ హ్యాపన్స్ మీకు దాని బంధమే ఉండదు యు ఆర్ నాట్ బౌండ్ ఎనీ మోర్ ఎందుకంటే ఆ శిరాకాశంలో భాషించే సర్వము మిథ్య సర్వ వికల్పములు కల్పితము లేదు దాంట్లో యథార్థము నయా రూపాయలు నయా పైసంతా యథార్థం లేదు సర్వము కల్పితమే ఇది ఇంతవరకు చెప్పిన పాఠం ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త టాపిక్ పెట్టుకుంటున్నారు గౌడ్ బాధాచార్యులు ఎందుకంటే టాపిక్ ఈ లోకంలో తత్వాన్ని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అది కాపీ ఆయన నలభై రెండు వాదాలని చెప్పారు నలభై రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ తత్వం ఒక్కటి వాట్ ఈస్ దట్ దట్ ఈస్ ది చియ చి అదే తత్వం దాంట్లో కనపడే సర్వము మిథ్యే దాంట్లో విష్ణువు కనపడితే విష్ణు రూపం ఇచ్చే శివరూపం ఇచ్చే సర్వం మిథ్యే తాత్కాలికంగా ఉపాసన కోసం మీరు రూపాన్ని కల్పించుకోవచ్చు అది వేరే విషయం కాబట్టి సర్వ ఆ స్పేస్ లేక అవేర్నెస్ తప్ప ఇంకా ఏది లేదు సర్వము మిథ్యామండి ఇప్పుడు ఆ ఆ పరమతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే నామరూప బుద్ధి ఉన్నంత కాలము వీడు ఆ పరమతత్వాన్ని వీడు తెలుసుకోలేడు ఎందుకండి మన స్పేస్నే తెలుసుకోరు జనాలు స్పేస్లో ఉండే నామరూపాలని తెలుసుకుంటారు తప్పిస్తే స్పేస్నే తెలుసుకోరు శివరాత్రి అని చెప్పేసి ఆడావిడ చేసి బోడంత గడబడి చేస్తారు తప్ప శివుడు అంటే ఎవరో తెలుసుకోరు ఇది శివుడు అంటే ఇస్ ప్రెసెన్స్ ఇస్ ది దట్ ఆల్వైడింగ్ ప్రెజెన్స్ శివ కాబట్టి నామరూప బుద్ధి చాలా దృఢంగా ఉన్న కారణం చేత జనులు ఆ తత్వాన్ని తెలుసుకోలేక తెలుసుకోలేకపోతే ఏమిటవుతుందండి వికల్పాలు మనం చూసాం కదా అనిశ్చిత యథా రజ్జు సర్వైరేతయిన్ వికల్పిత భావైరేతయిన్ వికల్పిత రజ్జువుని రజ్జు అని ఎప్పుడైతే మీరు తెలుసుకోలేదో అప్పుడు ఇంక వికల్పాలు అనేక వికల్పాలు వచ్చి పడుతుంది పడిపోతాయి రజ్జువుని రజ్జువుగా తెలుసుకుంటే ఏ వికల్పము ఉండదు కాబట్టి ఆ పరమతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోలేదో అప్పుడు అనేక వికల్పాలు అయితే ఈ వికల్పాలని నలభై రెండు ఆయన కన్సిడర్ చేసి రాశారు కాసి ఆఖరిని నలభై రెండులో అయిపోయిన తర్వాత ఏమంటారంటే దిస్ ఈజ్ నాట్ ఎగ్జాస్టింగ్ లిస్ట్ ఇలాంటి వికల్పాలు ఇంకా చాలా ఉంటాయి మానవ మస్తిష్కం ఏవేవో వికల్పాలు చేస్తూనే ఉంటుంది తత్వాన్ని తెలుసుకోలేక అని అలా రాస్తారు ఇక్కడ శంకరులు ఒక టాపిక్ ఒకటి లేవనెట్టారు ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యంలో అది ఇక్కడ రిలవెంట్ అని నేను దాన్ని నోట్ చెప్తున్నాను ఆయన ఏమంట అక్కడ పూర్వపక్షం ఒకటి అది ఎలా ఉందంటే అంటే కొత్త టాపిక్ మొదలుపెట్టేప్పుడు నేను దానికి కావాల్సిన ఫౌండేషన్ మళ్ళీ కొత్త ఫౌండేషన్ వేసుకోవాలి కదా టాపిక్ కొత్తగా వస్తుంది నన్ను ముముక్షుణా మోక్ష సాధనత్వేన సమ్యక్ దర్శన నిరూపణయ స్వపక్ష స్థాపనమేవో కేవలం కత్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది మోక్షం మనమేమో ఊళ్ళో వాళ్ళందరి మీద విజయాన్ని సాధించి జైత్రయాత్రలు చేసి అలాగే మనకు అలాంటి దృష్టి లేదు శంకరులు అంటున్నారు శంకర జైత్రయాత్ర చేశారు వీళ్ళని జయించారు వాళ్ళని జయించారు ఏదో యుద్ధం చేసినట్టుగా వర్ణిస్తారు ఆ వర్ణన ఏం చేస్తుందంటే ఒకప్పుడు ఆ స్వపక్షాభిమానం మంచిదే కానీ అది పరపక్ష ద్వేషంగా నింకర్లు ఏమంటున్నారంటే మనం మోక్షకాములం మనకు కావాల్సింది మోక్షం మోక్షానికి మనం తెలుసుకోవాల్సిందేమిటి ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ చిదాకాశం ఏదైతే గలదో అదే ఆత్మ అదే నా యథార్థ స్వరూపము దాంట్లో ప్రకాశిస్తూ ప్రకాశించడం అంటే అనుభవానికి రావడం పేరే ప్రకాశించడం అది తెలివి కదా మరి తెలివిలో ప్రకాశించడం అంటే అనుభవానికి వచ్చేయటం దాంట్లో అనుభవానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాది ద్వంద్వములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పనయే అదంతా కూడా మిథ్యే అని తెలిసేసుకుంటే అది మిథ్యాజ్ఞానం ఎప్పుడైతే మిథ్యాత్మ నిశ్చయం ఎప్పుడైతే కలిగిందో ఆ నామరూపాల మీదకి మనస్సు పోదు ఆ చిదాకాశంగా వీడు మిగిలిపోతాడు అదే మోక్షం మనకు కావాల్సింది ఆ చిరాకాశం యొక్క స్వరూపము చిరాత్మని గురించి ప్రతిపాదించుకుంటే మన పని అయిపోతుంది ఈ తత్వాన్ని తెలుసుకోలేక ఎవడు ఎన్నెన్ని నామరూపాలను దాని మీద ఆరోపించి ఎన్ని పొరపాట్లు చేశారు ఎందుకు మనకి పూర్వపక్షం కిం పరపక్ష నిరాకరణనైనా ఎవడెవడో ఎవేవో పక్షాలు పెడుతూ ఉంటాడు పక్షము అంటే వాదము స్కూల్ ఆఫ్ థాట్ అనమాట ఎవేవో స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాటి గురించి మనకెందు దాన్ని దాన్ని ఆ స్కూల్ ఆఫ్ థాట్స్ని చెప్పడం దాన్ని ఖండించటం నిరాకరించటం ఇది పైగా పరద్వేషకరేణా ఆ స్కూల్ ఆఫ్ థాట్ చెప్పాను అనుకోండి దాన్ని ఖండిస్తారు ఖండిస్తే దాని ఎందుకు సులకన భావం ఏర్పడుతుంది వాడేమో దాన్ని ద్వేషిస్తాడు వాడు తిట్టతాడు వాడు తిట్టితే వాడిని మళ్ళీ తిరగబడి వేడి తింటుతాడు ఆఖరికి ఒక తిట్టుకోవడం లాగా డిస్ప్యూటేషన్లో పడిపోతారు తప్పిస్తే దీనివల్ల ఉపకారం ఏంటి అని పూర్వపక్షం ఇది పూర్వపక్షం మనకి సిద్ధాంతం బాఠం నువ్వు చెప్పింది సత్యన మేము పూర్తిగా నెగెట్ చేయట్లేదు బాధం బాఢం ఏవం ఎస్ ఇట్ ఈస్ ఇన్డీడ్ సో తథావి అయినప్పటికీ అయినప్పటికీ ఇక్కడ గౌరవపాదాచార్యులు మరి పరపక్షాలను అన్నిటినీ స్వీకరించి కదా మరి వై ఇస్ అయినప్పటికీ మహాజన పరిగృహీతాన్ని మహాంతి సాంఖ్యాది త్రాన్ని సాంఖ్యతంత్రం ఉంది సాంఖ్యాన్ని ప్రధానంగా చెప్తారు కపిల మహర్షి ప్రతిపాదించిన తంత్రం మహాజన ఆయన చాలా లోప కలిగిన వాడు గొప్ప ఋషి గొప్ప ఎథికల్ ప్రశ్న సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలవాడు తపస్యాలు ఆయన పెట్టాడు ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని సత్ప్రజస్తమ గుణాలు సత్యమని ఆత్మ అనేది వేరే ఆత్మలు నానాత్మని ఇలాగ పెట్టాడు ఆయన ఈశ్వర నిరాకరణం ఇలాగ ఓ సిద్ధాంతం పెట్టాడు ఆయన సాంఖ్య సిద్ధాంతం పెట్టాడు ఆ సిద్ధాంతం పెట్టినా ఆయన ఎలాంటి వాడు అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు శ్రీరామనవమి ఈవేళ రేపా అని దెబ్బలాడుకుంటూ ఉంటారు మామూలుగా ఈ దెబ్బలాటకి గవర్నమెంట్ ఎవరి మాట వింటుంది నాలాంటి పుట్టుకాడు ఏదో లెక్కేసి ఈవేళ శ్రీరామనవమి చెప్తే నా మాట వింటారా గవర్నమెంట్ వాళ్ళు వినరు మరి ఎవరి మాట వింటారు ఓ పెద్ద పీఠాధిపతి ఉంటారు పీఠాధిపతి అంటే అర్థమేంటి పెద్ద పీఠం ఉండాలి పీఠం అంటే అర్థం ఏమిటి కనీసం ఓ యాభై ఎకరాల స్థలంలో పెద్ద పెద్ద ఓ బిల్డింగులు పెద్ద వ్యవస్థ ఓ ఇరవై కార్లు ఓ పదివేల మంది శిష్యులు ఉండాలి కనీసం ఇసిదే మినిమం ఉంటే కానీ టీవీ ఛానల్ వాళ్ళకి గవర్నమెంట్కి కా కనబడరు వాళ్ళు వాళ్ళ దృష్టిలో పడాలంటే ఏమాత్రం ఉండాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కాబట్టి ఇవాళ రామనవమి రేపా అని అడుగుతారు వాళ్ళు ఇదే ఛానల్స్ వాళ్ళ క్యాలకులేషన్స్ ఏవో వెళ్ళి చేసి వాళ్ళకున్న ఆగ్రహాలు వాళ్ళకున్నటువంటి ఆగ్రహాలన్నీ దాన్ని ఎత్తని రుద్ది వాళ్ళు ఏదో సిద్ధాంతం చేసి చెప్తారు అది పాటిస్తారు గవర్నమెంట్ కూడా ఆయన చెప్పారు కాబట్టి అదే సత్యమని ఊళ్ళో వాళ్ళందరూ పాటిస్తారు మహాజన పరిగృహీతములైన సిద్ధాంతాలు అలా ఉంటాయి అలా ఉంటాయి మహాజన గారు ఆయన శివరాత్రి నాడు జనాన్ని పోగేస్తారు ఆ ఒక ఆయన ఉన్నారు ఆయన శివరాత్రి నాడు జనాల్ని పోగేస్తారు పోగేసి వాళ్ళందరి చేత భజనలు చేయిస్తూ ఉంటారు టీవీ కెమెరాలు ఉంటాయి కంటిన్యూస్గా రికార్డింగ్ ఉంటుంది బోర్డు అంత వ్యవస్థ లక్షల రూపాయల ప్రోగ్రామ్ ఒక్క రాత్రికిను లక్షలు ఖర్చు పెట్టి వ్యవస్థ చేస్తారు సో పదివేల మంది జనం ఉంటారు వాళ్ళందరూ భజనలు చేస్తూ ఉంటారు బాగా ఎక్సైట్ అయిపోతారు ఈయన పదకొండున్నరకు వస్తారు పదకొండున్నరకు వచ్చి పది నిమిషాలు తప్ప పన్నెండింటికి మంచినీళ్ళు ఎదురకుండా పెట్టుకుంటు ఉంటారు ఇలా ఇలా ఇలా వాంతి ఈజ్ జస్ట్ వామిటింగ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వామిట్ ఏది వామిట్ చేస్తారు మీరు చెప్పండి నాకు ఏది ఇంటేకో అది వామిట్ చేస్తారు ఇంటేకు కానిది వామిట్ అయ్యేది ఏమైనా ఉంటుందా అసలు ఎప్పుడైనా చెప్పండి మీరు లోపలికి తీసుకొని మీరు వామిట్ చేయడం ఉంటుందా ఉండదు నేను ఆ వేళ కలిసి ఆశ్చర్యపోయాను ఆయన ఆయన అలా కక్కుకుంటూ ఉంటాడు ఆ ఓ మంచినీళ్ళు ఎక్కడ పెట్టుకుంటాడు ఇంకో గ్లాస్ ఇక్కడ అలా వామిట్ చేసినప్పుడు అలా దాంట్లోకి వామిట్ అది మళ్ళీ వెండిది ఆ వెండి దాంట్లో వామిట్ చేస్తూ ఉంటాడు అలా వామిట్ చేస్తాడు పన్నెండు ఇక్కడ ఒక క్రెసెండోలాగా భక్తులు హడావిడు పెరిగిపోతుంది పన్నెండింటికి బుడుక్కు మనం పోయినంతాలు ఎన్నో ఒకటి వామిట్ చేస్తుంది నేను ఇది ఒకటి నాతో నాతో అది అంతదాకా వెండి దాంట్లో వామిట్ చేసిన వాడు ఇప్పుడు దాన్ని తీసి ఒక గ్లాస్ దాంట్లో పెడతాడు ట్రాన్స్పరెంట్గా అది అందరూ దండాలు పెడతారు దానికి ఆత్మలింగము అని పేరు ఆత్మలింగం ఆత్మలింగం ఆ పేరు రావా రావా ఆ పేరు చూస్తే ఆశ్చర్య వస్తుంది మేము ఆత్మ అంటే వేదాంతులకి బ్రెడ్ అండ్ బటర్ బిద్రలే బతుకున్నంతకాలం మాట పట్టుకుని మేమేమో భిక్ష సంపాదనలో బతికేస్తూ ఉంటాం వాడు ఆత్మానే పదాన్ని పట్టుకుని ఈ వాణిక్ దానికి పెడతాడు దాన్ని ఆత్మ ఆత్మలింగం అంటాడు అది ఎలా ఉంటుందండి ఇప్పుడు లింగాలు కొంచెం అవకతవకగా సరైన షేప్ సరిగ్గా లేక సర్ఫేస్ ఒకప్పుడు కొంత రఫ్ సర్ఫేస్ తోటి అక్కడక్కడ తెచ్చులు పెచ్చులు ఊడిపోయినట్టు అలాగే ఉంటాయి లింగాలు ఈ లింగం అలా ఉండదు ఇది చాలా హై మోస్ట్ స్మూధండ్ లింగం ఇప్పుడు నేను అది ఇంపార్టెంట్ లింగం ఎందుకంటే మోస్ట్ సాఫ్ట్ సాఫ్టెస్ట్ లింగం అయింటుంది నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మన ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాంటికి మ్యూజిక్కి వెళ్ళాను అక్కడ సర్జికల్ సర్జరీ చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి ఆ ఇన్స్ట్రుమెంట్ స్మూద్గా ఉండాలి మీరు ఏదో ఐరన్తో స్టీల్తో చేస్తే షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదు అది ఎంత స్మూదింగ్ చేస్తారంటే దాన్ని రబ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాన్ని పెట్టేసి ఆన్ చేసిపోతాడు పోతే మూడు గంటలో నాలుగు గంటలో అలా స్మూద్ చేస్తూ ఉంటుంది అది తీసి చూస్తే నాకు చూపించారు వాళ్ళు కానీ స్మూద్ చేయడానికి ముందు ఇది ఆఫ్టర్ వన్ అవర్ ఇది ఆఫ్టర్ ఫోర్ అవర్స్ ఇది ఏం చూపించారు ఆయన ఇష్టమంటే ఆశ్చర్యం వేసింది అబ్బా ఆ బ్రష్తో ఇలా ఇలా ఇలా ఇలా అంటే ఇంత స్మూద్నెస్ వస్తుందా అని ఆశ్చర్యం వేసింది అలాగ చేసిన లింగం ఆ షేప్ కూడా కొన్ని లింగాలు మోర్ సర్కులర్ మోర్ స్టెరికల్ దాన్ ఎలిప్టికల్ This దిస్ ఈజ్ మోర్ ఎలిప్టికల్ డైనాస్ఫెరికల్ అది బుడిక్ మనం ఉమ్మేస్తాడు ఆయన వామిట్ చేస్తాడు అది పెడతాడు అదంతా ఆత్మలింగం అని ఓ పదివేల మంది టీవీ కెమెరాల్లో దానికి అడ్వర్టైజ్మెంట్ టీవీలో ఛానల్స్లో కూడా చూపిస్తాడు అదే సత్యం అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే శివుడంటే అదే అనుకుంటారు తర్వాత ఆయన శివభక్తిని ప్రేరేపించడం స్వభక్తిని ప్రేరేపిస్తాడు మీరందరూ నన్ను పూజించండి అంటాడు శివుణ్ణి పూజించమని చెప్పడం నన్ను పూజించండి అంటాడు నిన్నెందుకు పూజించాలా అంటే నేనే శివుణ్ణి నువ్వెందుకు శివుడు అయ్యావా అంటే ఇంకో చూడ ఆత్మలింగం ఈ రకంగా లోకంలో ఆ తత్వాన్ని తప్పుదారి పట్టించేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఈ రోజుల్లో వీళ్ళు కొంత ఎథికల్ లైఫ్ కూడా లేని వాళ్ళే తప్పుదారి పట్టిస్తుంటే సాంఖ్యతత్వాన్ని బోధించిన కపిలు మహర్షి మొదలైన వాళ్ళు ప్యూర్ ఋషులు వాళ్ళందరూ కూడా గొప్ప తపస్సంపన్నుడు ఏనాడు ఎవరిని ఓ పావులో కూడా అన్యాయం చేసిన వాళ్ళు కాదు డబ్బు సంపాదించడం వాళ్ళకి అక్కర్లేదు అంతటి మహాపుణ్యాత్మ వాళ్ళు చెప్పిన దాన్ని శాస్త్రంగా తీసుకున్నారు జనం అంటే తప్పు జనం వాళ్ళ జీవితాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా తీసుకుంటారు కాబట్టి సో సమ్యక్ దర్శన అపదేశేన ప్రవృత్తాని ఉపలభ్య ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నీ తప్పు సిద్ధాంతాలన్నీ కూడా ఇదే పరమసిద్ధాంతము అనే పేరుతోటి చలాబణి అయిపోతూ ఉంటారు అని అయితే అవన్నీ నీసొమ్మ పోయా కేశాంచిన్ మందమతీనాం యథాన్యపు సమ్యగ్ దర్శనాయ ఉపాధేయానికి అపేక్ష సమాజంలో మందమతులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది కూడా కరెక్టే అనుకుంటారు అయితే ఇది కూడా ఒక మార్గం అనుకుంటారు కానీ అనుకుంటే తప్పేముంది సెన్థసిస్ కదా అంటే అయా పొలిటిక్స్కు ఉపయోగపడుతుంది ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ తత్వాన్ని తెలుసుకున్నది అలా పనికిరాదు ఎందుకంటే తత్వంలో ఇన్ని వికల్పాలు ఉండవు టూ ఇంటూ టూ అంటే ఫోన్లనే నాలుగు అన్నవాడు రైటే ఐదు అన్నవాడు రైటే ఆరు అన్నవాడు రైటే అని అలాగే కుదరదు ఏదో ఒక్కడే రైట్ ఉంటారు కాంబినేషన్ లాక్లో ఒక్క కాంబినేషనే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది తప్పు కాంబినేషన్లో మొత్తం కాంబినేషన్స్ రెండు వందల యాభై ఆరు పాసిబుల్ అయితే దాంట్లో ఎన్ని రైట్ ఉంటాయి ఒక్కటే రైట్ ఉంటుంది రెండు ఉంటాయి మీరు రెండు వందల యాభై ఐదుని ఆ ఒక్కటి పట్టుకోలేదు మంద దాని వెనకాల పడి వాళ్ళు పొరపాటుగా జీవితాన్ని తప్పు దారి పట్టించుకునే ప్రమాదం ఉంటుంది నిత్యత తసారతా ఉపపాదనాయ ప్రయత్నే మేమేమీ తిట్టడానికి మాకు అనవసరం ఈ వికల్పాలు ఈ కల్పనలు అసారములు వాటిల్లో సారము లేదు సారము నీ స్వరూపంలోనే ఉన్నది నీవు ఆత్మదేవుడవు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకుని కృపార్థుడవు కా అని సారాన్ని ప్రతిపాదించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నది తప్పిస్తే అవి వాటిని పెట్టడం ముందు కానీ ద్వేషం కానీ ఏమీ లేదు అవి నిస్సారము అని చెప్పడం కోసం ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నారో నేను నాకు ఇదో చేరిస్తాం ఎవరైనా స్వీట్లు నేను చూస్తే తప్పకుండా చెప్తాను ఏమని ఆ సిల్వర్ ఉంది చూసారా అది కొనుక్కు తేనా అని వాడు అడక్కపోయినా చెప్తాను ఓసారి నేను ఎక్కడికో వెళ్ళాను ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ కొనబోతుంటే నేను చెప్పేసి ఆయన ఉండబట్టలేకమ్మా అది మంచిది కాదు మీరు తెలిద్దు పిల్లలకి పెట్టద్దు అని చెప్పేసి ఆవిడెవరో కూడా తెలియదు ఎందుకంటే అది పాయిజన్ లెడ్ పాయిజన్ ఉంటుంది దాంట్లో అది తింటే అలా రోజింపాలు అవుతారు ఆ ప్రేమ చెప్పాలని అనిపిస్తుంది అందుకోసం ప్రయత్నం తప్ప తినేయాలి పరపక్ష నిరాకరణము పరపక్ష ద్వేషము అనేది సుతరాము లేదు ఇది అక్కడ పూర్వపక్షం సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు అనేకములైన పక్షాలని కన్సిడర్ చేయటం ఖండించడం ఖండించడం అంటే దాన్ని అసారము అని తేల్చడం అలా ముందుకు వెళ్తాం అది నెక్స్ట్ సెక్షన్ ఈ సెక్షన్ కొంత టైం పడుతుంది వన్ ఆర్ మంత్స్ పడుతుంది ప్రాగ్రెస్ ఓం పౌర్ణమ పూర్ణమి పూర్ణ పూర్ణముద్యతే పూర్ణ పూర్ణమా దూర్ణమే భావ శిష్యత होम शामी